శ్రీ శ్రీ శ్రీ కులార్ నవ తంత్రంలోని పన్నెండవ ఉల్లాసంలో గురుభక్తి విషయంలో చోటమటిగా తెలుసుకుంటూ ఉన్నాము అరవై శ్లోకాలు తెలుసుకున్నాము నాస్తికులు ఎవరైతే ఉంటారో వారితో గురు భక్తుడైనటువంటి వాడు వాదం చేయకూడదు గురవు సన్నిహితే ఎస్థ పూజయేద్ అన్ని మందికే గురుదేవుడు సమీపంలో ఉండగా ఇతరులకు సన్మానము సత్కారము ఇచ్చినట్లయితే గురుదేవునికే అనాదరించినట్లవుతుంది అటువంటి వాడు నరకానికి పోతాడు వాడు చేసిన పూజ పునస్కారాలన్నీ కూడా వర్సమైపోతాయి ఇక శిరస్సు భారం ఎక్కువగా మోయకూడదు ఒకవేళ గురుదేవుని ఆజ్ఞ ఉంటే అట్లాంటి క్లిష్టమైన పనులు ఉంటే చేయవచ్చు కానీ సహజంగా కఠినమైన క్లిష్టమైనటువంటి పనులు చేయొద్దు ఇప్పుడు అరవై ఒకటో శ్లోకం చూడండి మంత్రాగమాద్యమత్ర శృతం తస్మై నివేదయేత్ గురువాత గృహణీయాత్ తన్ని సిద్ధం వివర్జయేత్ ఎక్కడైనా ప్రసంగవశాత్ శిష్యుడు బయటకు వెళ్ళినాడు అనుకోండి ఇతరత్ర అన్యత్ర ఎక్కడైనా వెళ్ళి ఏదైనా సత్సంగం కానీ లేదా ఏదో సద్వస్తువుకు సంబంధించిన వార్తాలాపాలు ఎక్కడైనా విన్నట్లయితే ఆ విషయాలు గురువుకు చెప్పాలి ఎక్కడైనా సత్యంగానికి పోయింది అనుకో ఆడ కొన్ని విషయాలు విని ఉంటాడు ఆడ ఏమి విన్నాడో అవి తీసుకొచ్చి గురువుకు చెప్పాలి గురువుకి ఏం చెప్పాలి ఏమవసరం అని దానిలో శిష్యుని కళ్యాణం ఉంది ఏమనంటే అక్కడ చెప్పినటువంటి విషయాలు సరిగ్గా ఉపనిషత్తు సిద్ధాంతాన్ని అనుసరించి ఉన్నాయా లేవా అది గురువు నిర్ణయిస్తాడు నిర్ణయించి ఆ విషయాలు ఒకవేళ వేద విరుద్ధములు శాస్త్ర విరుద్ధములు కనుక వాటిని వదిలే పెట్టేసి అవి ఉపనిషత్ సిద్ధాంతానికి అనుసారంగా ఉన్నట్లయితే గ్రహించు అని గురుదేవుడు చెప్తాడు ఎందుకంటే అక్కడక్కడ భేదవాదులు ఉంటారు లోకంలో మరి వాళ్ళ మాటలు విని అవే సత్యములను నమ్ముకుంటే శిష్యుడు పతనమైపోతాడు కదా అట్లాంటి విషయాలు ఏమైనా ఉంటే గురువుకు వినిపించినప్పుడు వాటిలో సారాసారా విచారణ చేసి గురువుడు ఆ విషయము సిద్ధాంతానికి విరుద్ధం అట్లాంటి వినొద్దు విన్న వింటే వాటిని వదిలిపెట్టు మళ్ళీ ముందు ముందు కూడా ఇట్లాంటి వాళ్ళ చోభద పట్టకు అట్లాంటి వాళ్ళ సాహసం చేయకు ఆ భేదవాక్కులు వినకు అని గురుదేవుడు శిష్యునికి సావధానం చేస్తాడు చెప్తారు వాళ్ళ వాళ్ళ మతాన్ని ప్రతిపాదించుకోవడానికి రుచికరంగా మంచి శ్రావ్యమైనటువంటి గీతాలు పాడుకుంటూ ఏవేవో చెప్తారు వాళ్ళ మతాన్ని సిద్ధి చేసుకోవడానికి అనేకం చెప్తారు రుచికరమైన వాకులు చెప్తారు ఏ మంచిగా కదా అని నమ్మితే మోసపోతాడు విద్యార్థి అనేకం ద్వైతవాదులు విశిష్టాద్వైతము ఇంకా అనేక అనేక మతాలు వాళ్ళు కూడా మంచినే చెప్తారు వర్తమానంలో ఎంతమంది లేరు చాలా బాగా చెప్తారు చెప్తుంటే రుచికరంగా అనిపిస్తే ఆహ్లాదకరంగా అనిపిస్తాయి కానీ అందులో ఎంత మోసం ఉన్నది ప్రజలకు తెలియదు వేదాంత సిద్ధాంతానికి విరుద్ధంగా ఉంటాయవి అటువంటి భేదవాకులను వినొద్దు వింటే ఏమవుతుంది వీనికి దృఢ నిశ్చయం కాదు వీనికి కళ్యాణం కాదు వీనికి జ్ఞానం కలిగే అవకాశం ఉన్న జ్ఞానం కాస్త ఊసిపోతాయి అందుకని ఎక్కడంటే అక్కడ వినడము ఎక్కడంటే అక్కడ వెళ్ళడము చేయకూడదు వేదాంతాన్ని అభ్యాసం చేసినటువంటి వాడు ఉపనిషత్తులు ఉపనిషత్తు అనుసారి అయినటువంటి తదు ఉపకార్యని శారీరకాది సూత్రాది అని చెప్పిన ప్రకారంగా ఇవే అభ్యాసం చేయాలి అంతేగాని ఇంకా అన్యత్ర అన్యత్ర పోకూడదు వినకూడదు పతనం అవుతాడు దృఢ బ్రహ్మ జ్ఞానం కలగకపోవడానికి హేతువులు చెప్పింది కదా విచారచంద్రోదంలో శృతి నానత్వక జ్ఞాన భేదవాదనికే సంఘ ఇవన్నీ చెప్పదా అవి ఉంటే ఏమవుతుంది మనకు జ్ఞానం కలిగేది దృఢం కాదు ఇంకా విపరీత జ్ఞానం కలిగేందుకు కూడా అవకాశం ఉంది అట్లే ఇంకా సాంఖ్యులు యోగులు నైయాయకులు వైశేషకులు పూర్వమీమాశకులు ఆస్తిక శాస్త్రాల లోపల కూడా ఉపనిషత్ సిద్ధాంతానికి విరుద్ధంగా ఉన్నాయి అట్లాంటి అస్త్రాలను అధ్యయనం చేయకూడదు వాళ్ళు చెప్పేటువంటి వాక్కులను వినకూడదు ఒకరు వింటే వచ్చి చెప్పాలి గురువుకు ఎందుకంటే విద్యార్థికి వివేకం ఉండకపోవచ్చు అదే సత్యం అని నమ్మచ్చు గురువు అయినా తర్వాత అలా సారాసారం వివేకం చేసి ఇది సిద్ధాంతానికి విరోధం ఉన్నది ఇట్లాంటి విషయాలు వినవద్దు ఒకవేళ అనుకూలం అంటే బాగుంది వినొచ్చు అంటారు అందుకని గురువాజ్ఞయాతో గృహిణీయా ఒకవేళ అవి మంచి వాక్కులే ఉన్నాయనుకో ఉపనిషత్ సిద్ధాంతానికి అనుకూలంగా ఉన్నాయనుకోండి వినొచ్చు అని ఒకవేళ గురుదేవుడు ఆజ్ఞయించినట్లయితే వినాలి పోవాలి ఉపనిషత్ సిద్ధాంతానికి అనుకూలమైనటువంటి విషయాలు చెప్పే వేరే ఒక మహాత్ముడు వచ్చిండనుకో స్వచ్ఛాంగం ఇప్పుడు వస్తారు కదా పెద్ద పెద్ద మహాత్ములు పిలిపిస్తారు కదా అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు చక్కగా వేదాంతానికి అనుసారంగా చెప్పినట్లయితే ఈ గురువే శిష్యునికి పొమ్మని చెప్పాలి కో అక్కడ మంచిగా చెప్తాడు కో అని ఆజ్ఞ అయితే ఈ గురువులో కూడా స్వార్థం ఉండదు అక్కడ పోయానంటే ఇప్పుడు అటే పోతే ఎట్లా కావాలి శిష్యుడు అటు పోతాడేమో అని అట్లాంటి స్వార్థం కూడా గురువులో ఉండదు ఉంటాను చెప్పాలి పో అక్కడ పోవడం చాలా బాగా మంచిగా నడుస్తుంది సత్సంగం అట్లాంటి వాళ్ళు అసలైన గురువులు ఒకవేళ వాళ్ళు భేదవాదులు ఉన్నారు చెప్తున్నారు బాగానే కానీ అవి మంచి మాటలు కాదు చెప్పి వాళ్ళని ఆపాలి ఇట్లా గురువు యొక్క కర్తవ్యం ఉంటుంది కాబట్టి అన్యత్ర అన్యత్ర ఎక్కడైనా మంత్రాలు విన్నా కానీ లేదా సత్సంగాలు ఓరం విన్నా కానీ అవి తీసుకొచ్చి గురువుకు అర్పించాలి అంటే వినజప్పాలి సరాసర వివేతన చేసి యోగ్యమైతే వినుమంటాడు లేదంటే వద్దంటాడు ఆ ప్రకారంగా మెదులుకోవాలి స్వశాస్త్రోక్తం రహస్యార్థం నవేది కిత్ బ్రూయా స సమయాత్ుత సంశయ సమయాత్వ సమయం అంటే సిద్ధాంతం అయితే స్వశాస్త్రోక్తం రహస్యార్థం గురుదేవుని ఎదురుగా ఏ ఏ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నాడు వేదాంత శాస్త్రమే అనుకోండి విచార సాగరము విచార చంద్రోదయము ఇత్యాది అధ్యయనం చేస్తున్నాడు అయితే ఈ విషయాలు ఎక్కడంటే అక్కడ ఎవరితోనంటే వాళ్ళతో చెప్పొద్దు నువ్వు మా గురుదేవుడి వాళ్ళకి విషయం చెప్పిండు అని నువ్వు చెప్తున్నావు వానికి రుచి ఉంటుందా నువ్వు చెప్పే విషయం ఉండకపోవచ్చు సరే నీ సహా అధ్యాయ కనుక ఉన్నట్లయితే పరస్పరం చింతన చేసుకోవడం తప్పు లేదు కానీ ఎవరు అన్య అన్యపురుషుడు వానికి రుచి లేదు అటువంటి వానికి ఇగో మా గురుదేవుడికి ఇట్లా చెప్పండు చూడు విను అని వానికి చెప్పవద్దు ఎక్కడంటే అక్కడ ఎవరికంటే వాళ్ళకు చెప్పకూడదు ఎందుకంటే మొదలయ్యది ఉపనిషద్ విద్య ఉపనిషద్దు రహస్యం ఇది గూఢమైనటువంటి విద్య దాన్ని నువ్వు బహిర్గతంగా ఎక్కడంటే అక్కడ బజార్ల ఇవ్వనికంటే అవన్నీ చెప్పవద్దు స్వశాస్త్రోక్తం రహస్యార్థం ఎస్సె కశా చేత నవదే ఇవనికో ఇవనికి ఆ దారిన దాన ఎవడన్నా ఉంటే పిలిచి మొదలై చెప్పింది అది అధికారి పురుషునికే చెప్పాలని ఉన్నది మరి వాళ్ళంతా అధికారులు ఏం అంత ప్రాకృత పురుషులు ఉంటారు అనధికారులకు చెప్పకూడదు ఏది బ్రూయా స సమయా చుతయేవా నా సంశయ ఒకవేళ చెప్పిండనుకో వాడు సిద్ధాంతం నుంచి వాడు పతితుడైపోతాడు తన శాస్త్ర సమ్మతమైనటువంటి ఏ సిద్ధాంతం ఉంటుందో దాని నుంచి వాడు పతితుడు అయిపోతాడు ఎందుకంటే సిద్ధాంతం ఎట్లా ఉంటుంది దానికి కొన్ని నియమాలు ఉంటాయి ఎవరికి చెప్పాలి ఎప్పుడు చెప్పాలి ఆ ప్రసంగము వాళ్ళు చెప్పాలంటే వాళ్ళ లోపల వినే యోగ్యత ఉందా లేదా చూడాలి ఇవన్నీ చూసి చెప్పవలసి వస్తుంది ఎవరికంటే వానికి ఏం చెప్పేదా ఇది మన సినిమా పాటన వాడి వినిపించేటందుకు చిన్నపాట అంటే ఎవరంటే వాళ్ళు వింటారు ఏ బాగుండదు బాగుండదు అని తాళి బజారిస్తారు చప్పట్ కొడతారు కానీ ఇది రహస్యం ఉండదు గూఢమైనటువంటి విద్య ఉన్నది అందుకని ఇది ఎవరికంటే వాళ్ళకు చెప్పకూడదు చెప్పినట్లయితే వాడు సిద్ధాంతం పతి తొడైపోతాడు అడిగిన వాడు చెప్పు అందరూ అడుగుతారు కానీ దానికి యోగ్యుడు ఉన్నాడా లేదా అని చేస్తావా లేదని అట్లా ఎవడైనా అడిగితే అడుగుతారు కానీ వినడానికి యోగ్యుడా కాదా అని విచారం చేసి యోగ్యుడు ఉంటే చెప్పవచ్చు అయోగ్యుడు అంటే చెప్పకూడదు మొత్తం మీద అందరు అయోగ్యులే ఉంటారు ఎందుకంటే వాళ్ళకు గురువు అంటే తెలియదు శాస్త్రం అంటే తెలియదు మరి అటువంటి వాడు యోగ్యుడని ఎట్లా అనుకుంటావు నువ్వు కూడా సత్సంగానికి వచ్చిన ఉండడు వాడు అటువంటి వాడు వినడానికి యోగ్యుడని నువ్వు ఎట్లా అనుకుంటావు అందుకని చెప్పవద్దు నీకు వినేది ఉంటే రా సత్సంగానికి రా నాతో అంతేగాని ఎక్కడంటే అక్కడ ఎవరికి వాళ్ళని చెప్పొద్దు అద్వైతం భావ నిత్యం గురు గురునా సహ ఆత్మవత్ సర్వభూతేభ్యో హితం కురయాత్ పులేశ్వరి నిత్యం అద్వైతం భావయేత్ ప్రతిరోజు కూడా నువ్వేమింటున్నావు అద్వైతమే కదా నువ్వు వినేది మరి అవి విన్నదాన్ని ఎప్పుడూ మరణం చేసుకుంటూ దాన్నే భావన చేయాలి ఆంతర్యం లోపల అద్వైతాన్ని భావన చేయాలి బయటంగా బయట అద్వైతం చెప్పొద్దు అంతర్యం లోపల మనసు లోపల అద్వైతాన్ని భావన చేస్తూ ఉండు ఎల్లప్పుడూ ఒక్క పరబ్రహ్మం తప్ప రెండవ వస్తువు లేదు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అని ఈ నిశ్చయంలో ఉండు లోపల కానీ ఎక్కడంటే అక్కడ బయట చెప్పకు అంత బ్రహ్మమే అంత బ్రహ్మమే నువ్వు బ్రహ్మమే నేను బ్రహ్మమే అంత బ్రహ్మమే అని బయట చెప్పకు నాకు జ్ఞానం కలిగిందని చెప్పకు విశామతం సస్యమ్మతం మసంయస్సవేద ఏంటి విచిత్రం ఎవరికి తెలిసిందో వానికి తెలియలేదు అంటే వాడు ఏమని తెలుసుకున్నాడు అంటే ఈ చతుర్భుజాది ఆకారాలు కలిగినటువంటి విష్ణువారి దేవతలే పరబ్రహ్మం నాకు సాక్షాత్కరం అని తెలుసుకున్నాడు అనుకోవాడు వానికి తెలియలే ఎందుకంటే అది అసలైన తత్వం కాదు కదా అవి మిథ్యా రూపంలో ఉన్నాయి మాయికములు ఉన్నాయి వాటిని చూసి ఆ సాక్షాత్కరైంది నాకు వాడు చెప్తాడు మరి వానికి తెలిసినట్టేనా ఇవనికి తెలిసిందో వాడు చెప్పడు ఎందుకు కిత శబ్దాయి అక్కడ శబ్దమే లేదు ఏమని చెప్తాడు వాడు కేవలం అనుభవానికి తెచ్చుకుంటాడు ఆ స్థితిలో ఉంటాడు అంతే కానీ చెప్పడు కాబట్టి ఈ రహస్యమైనటువంటి నిగూఢమైనటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అన్ని అతను చెప్పకూడదు నీవు తెలుసుకున్నట్లయితే అద్వైతాన్ని ఎల్లప్పుడూ నీలోనే మననం చేస్తూ ఉండు భావన చేస్తూ ఉండు ఏకమేవో అద్వితీయం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి బ్రహ్మయో అహమస్మి కానీ ఏ విధంగా నీ లోపల మరణం చేస్తూ ఉండవు కానీ బయట చెప్పవు మహారాజులు అప్పుడప్పుడు వినోదంగా చెప్తారు ఒకడంట ఆ రోడ్డు పక్కకు చిన్న గిమ్మెగ ఇట్లా కట్టె లాగా ఉంటే ఆ కట్ట మీద ఊక్కొని అహం బ్రహ్మాస్మ అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని అందరికీ కింద వచ్చేటోళ్ళు పోయేటోళ్ళకి కినట్టు అంటే అబ్బో వీడు బాగానే బ్రహ్మజ్ఞాని ఉన్నాడు అని అయితే ఓ హాత్ గాడి ఉంటాడు కదా అమ్మ కొంతమంది ఉంటారు కదా సామాన్ దాని మీద దానికి బెల్ట్ కడతారు భుజానికి వేసుకుంటారు దాన్ని లాక్క పోతారు ఆ తోడు మహా జ్ఞాని ఉన్నాడు దానికట ఉపనిషత్తుల్లో రై ఉన్నట్టు ఆయన ఆ గాడి దుబ్బుకొని బతికేది కానీ మహాజ్ఞాని జానశ్రుతి అనేటువంటి ఒక రాజే అక్కడికి పోయి శరణాగైతే ఉంది ఇప్పుడు పోతుండడు పంట ఆ పక్కకు కూడా అహం అది విన్నాడు విన్న తర్వాత ఇది వేదాంతం రహస్యమైనటువంటి నిగూఢమైనటువంటి తత్వం వీడు బయటకు ప్రకటన చేసి నేను బ్రహ్మ నేను బ్రహ్మని అంటున్నాడు అసలు శాస్త్రం ఏం చెప్తుంది తెలిసినోడు చెప్పడం చెప్తుంది అవాచ్య సిద్ధాంతం ఉన్నది ఇట్లా చెప్తున్నాడు అని విచారం చేసి వీనికి ఎట్లా చెప్పాలి అని చెప్పి గాడి ఆయన నిలబెట్టండి ఇక నిలబెట్టి ఇక వానికి వచ్చేటట్టు మీ గాడి ఇవాణ్ మీ గాడి వానా మీ గాడి ఇవానా హాయ్ వాడు కళ్ళు తెరసి చూసాయి చూసి వింటున్నాడు నేను గాడి బాగా గట్టిగా ఇప్పుడు ఈ గల్లీలా ఈ ఊరు లోపల నువ్వు గాడి వానం అని ఏమైనా తెలుదా పెద్ద గట్టిగా అరు ఎందుకు అందరికెరికే ఇక ఆయన అంటాడు మరి అహంబ్రహ్మాసమైన నువ్వు అంటున్నావు కదా మరి అందరికి చెప్తాం కదా నువ్వు చెప్పకూడదని చెప్తున్నది నువ్వైతే బయటకు ప్రకటన చేసి చెప్తున్నావు పోనీ నువ్వు బ్రహ్మవే అని అనుకుంటాం మేము మరి మేమంతా గాడగలమా మేం బ్రహ్మం కాదా వేదాంతం ఏం చెప్తుంది సర్వం కలివిదం బ్రహ్మ అని చెప్తుంది అంటే నువ్వు ఒక్కను బ్రహ్మవు కానీ మేమంతా బ్రహ్మనే కాదన్నట్ట అద్వైతము అంతర్యం లోపల భావన చేయాలి బయటకు ద్వైతము వ్యవహారము ఉంటుంది ఎందుకంటే ప్రపంచం అంతా ద్వైతంలోనే ఉన్నది కదా మరి నువ్వు బయట వ్యవహారం చేయాలంటే ద్వైతంలోనే వ్యవహారం చేయాలో అవుతుంది బయట అద్వైతం ఉంటే ఉండని కానీ అద్వైతాన్ని లోపల ఉంచుకో బయట చెప్పకు అయితే గురువు దగ్గర కూడా అద్వైతం చెప్పకు గురువు దగ్గర కూడా అద్వైతం చెప్పకు నువ్వు బ్రహ్మవే నేను బ్రహ్మనే గురువు దగ్గర అద్వైతాన్ని చెప్పకూడదు గురు శిష్య భావన ఉండాలి ఉంటేనే ద్వైతం అద్వైతం అంటే గురువు లేడు శిష్యులు లేడు నా గురువున్నాయ గురువు దగ్గర సేవ చేసుకుంటూ పరిచర్యలు చేసుకుంటూ ఆయన ఒక ర విందం నుండి వినాలి శ్రవణం చేయాలి శ్రవణం మనం నిరుద్యాసనము ఈ భోజ్య బోధక వ్యవహారము ద్వైతంలో అవుతుందా ద్వైతంలోనైతుందా ఆత్మవత్ సర్వభూతేభ్యో హితం కురియాత్ కులేశ్వరి వ్యవహారంలో కూడా ఎట్లా ఉండాలంటే వ్యవహార పూర్తికి ద్వైతం పాటించాలి కానీ అంతర్యం లోపలగా మాత్రం ఆత్మవత్ సర్వభూతాన్ని నా లోపల ఏ విధంగా బ్రహ్మచైతన్యం ఉన్నదో అట్లా సకల జీవులలో కూడా కేవలం జీవులే కాదు జడమైన పదార్థాల్లో కూడా ఏమున్నది బ్రహ్మ చైతన్యమే ఉన్నది ఎందుకు సర్వం బ్రహ్మ ఉన్నది అధ్యస్థమైనప్పుడు అధిష్టానమే సర్వత్రా వ్యాపించి ఉంటది అలా మత్స పరధర్మ నాణ్యదస్తి ధనంజయ ఆ మైసర్గ మిదం ప్రోతం సూత్రే మణి గణాయ దిశాభాష మిదగం సర్వం వెతికించ జగత్యాం జగత్ అని చెప్పానున్నది బ్రహ్మమే సర్వత్రా వ్యాపించి ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి లోపల ప్రతి వస్తువు లోపల నువ్వేం దర్శించాలి బ్రహ్మమును దర్శించాలి వ్యవహార పూర్తికి ద్వైతాన్ని చూపించాలి కానీ ఆంతర్యంలో మాత్రము బ్రహ్మమే ఎదురుగా ఉన్నవాడు బ్రహ్మమే నేను బ్రహ్మమే అంతా బ్రహ్మమే అని దృష్టి ఉండాలి సర్వభూతస్థమాత్మానం సర్వభూతాన్ని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్రా సమదర్శన అని చెప్పిన ప్రకారంగా అంతరినిశ్చయం అద్వైతం ఉండాలి బయటకు వ్యవహారం ఉన్నాను ద్వైత వ్యవహారం గురువు ముందు మాత్రం అద్వైతాన్ని ప్రకటన చేయవద్దు ఆత్మార్థమాన సద్భై శుశ్రూషు శుశ్రూషియా దేవి శిష్య సంతోషురం శుశ్రూష అంటే సేవ సేవ నాలుగు ప్రకారాలుగా ఉంటుంది అని చెప్తున్నాడు గురుదేవుని సన్నిధిలో ఉండి సేవ చేయాలి కదా తద్విధ్య ప్రణిపాత అయిన పరిప్రశ్నైన సేవయా అని చెప్పింది మహాత్ములకు గురువులకు సేవ చేయాలి అని చెప్పి ఉన్నది సేవ చేస్తే గురువుకు ఉపయోగం గురువుకు హితం చేయాలి అని భావనతో చేయాలి కానీ నువ్వు గురువుకు నష్టమయ్యేది ఏం లేదు సేవ చేయకపోతే గురువుకు నష్టమేం లేదు నీకే ఫాయిదా ఎందుకనంటే భక్తి శ్రద్ధలతో సేవ చేసినట్లయితే మనలో ఉన్నటువంటి అహంకారం పోతుంది ఇప్పుడు పాద పూజ చేయడము గురుసేవ చేయడము ఆశ్రమ సేవ చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుంది అని అంటే మనలో ఉన్నటువంటి అహంకారం పోయి అనుద్రత వచ్చేస్తుంది నమ్రత వచ్చేస్తుంది ఆ అహంకారం పోతేనే మనకు జ్ఞానం అవుతుంది లేకపోతే జ్ఞానం కలిగేందుకు అవకాశం లేదు అహంకార విమూఢాత్మ అహంకారం చేత విరబీగేటువంటి వాళ్ళు పతనమైపోతారు నాశనమైపోతారు అని చెప్తున్నారు అందుకని అహంకారం పోవాలి పూర్తిగా అనుగ్రత రావాలి అంతకన్నా శుద్ధి కావాలి అప్పుడే మనకు ఆత్మసాక్షాత్కారం అవుతుంది మరి అహంకారం పోవాలంటే సేవ చేయాలి అదే మహాత్ములు ఎదురుగా పెద్ద పెద్ద మినిస్టర్లు వచ్చి సేవ చేస్తారప్ప పెద్ద పెద్ద పదవిల మీద ఉన్నోళ్ళు పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉద్యోగస్తులు వచ్చి వంగవాడి సేవ చేస్తారు చిప్పుడు గట్ట పాటు పెద్ద హోదాలో ఉన్నవాళ్ళు కదా వాళ్ళు సేవ చేయాల్సిన అవసరమే ఉన్నది అంటే అహంకారం పోతుంది ఇక్కడ అందుకని సేవ చేయాలి సేవ చేయనిదే అంతకన్నా శుద్ధి కలగదు అంతకన్నా శుద్ధి లేనిదే మనకు వివేకాదులు పట్టుకూడవు వివేకాదులు లేకపోతే శ్రవణ ప్రవృత్తి లేదు శ్రవణం చేయకపోతే జ్ఞానం కలగదు అందుకని సేవ మోక్షానికి సాధన ఈ సేవ నాలుగు రకాలుగా ఉంది అంటాడు ఎన్ని నాలుగు నాలుగు అంటే ఏమేవి ఆత్మ అంటే స్వయంకే ద్వారా స్వయంగా తాను సేవ చేయడం ఇదొకటి అర్థము అంటే ధన సంపత్తి మొదలగు వాటి చేత సేవ చేయడం మనకు విచార సాగరంలో వచ్చింది కదా ఇదంతా తీసరా తరంగ లోపల శరీరం ద్వారా స్వయంగా తాను సేవ చేయడం ఒకవేళ శిష్యుడు ధనవంతుడు ఉన్నాడు అనుకోండి కూడా గృహస్థుడు ఉన్నాడు అనుకోండి అవసరం లేదు అతనికి ధనం గృహస్థ గురువు ఉన్నాడు అతనికి ధనం ద్వారా కూడా సేవ చేయవచ్చు చెయ్యాలి కూడా శిష్యుడు ధనవంతుడు ఉన్నాడు మరి గురువు గృహస్థుడు ఉన్నాడు ఆయనకు డబ్బులు అవసరం ఉంటుంది ఎందుకంటే ఇల్లు గడపడానికి గృహస్థ గురువు కాబట్టి ఆయన కూడా అవసరం ఉంటాయి అతడు ధనవంతుడు ఉన్నాడు అందులో అర్థ వ్యవహారం చేయడానికి ఏమి లేదు ధన సహాయం కూడా చేయొచ్చు కానీ సన్యాసి గురువు అయితే మాత్రం ధనం ఇవ్వద్దు ఆయన అడగొద్దు నువ్వు ఇయ్యొద్దు ఎందుకు ధనము కనుక నువ్వు అతడు ఏం చేస్తాడు సన్యాసి ఏం చేసుకుంటాడు ఒకవేళ కూడబెట్టేది మొదలు పెట్టింది అనుకో సన్యాసి వాణ్ణి నాశనం చేసినవి నువ్వే అవుతావు వాడు నాశనం అవుతాడు వాడు సన్యాసి కూడా నాశనం ఆ డబ్బు దగ్గర ఉంటే వానికి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది వానికి సన్యాసి శ్రవణం గురియాదని చెప్పింది శ్రవణం చేసుకుంటూ ఉండాలి లేదా అతడు విద్వత్ సన్యాసి కనుక ఉన్నట్లయితే ఇతరుడు బోధిస్తూ ఉండాలి అంతే సన్యాసికి ఇంకో పని లేదు మరి ఇప్పుడు నువ్వు డబ్బు మెల్లగా మెల్లగా ఈ చూడు మొదలు పెడితే ఆయనే ఇక ఒకటి రెండు మూడు లెక్క పెట్టుకుంటూ ఊపుకుంటాడు ఇక ఇక ఈ శాస్త్ర చింతన ఆగిపోతుంది మరి ఇప్పుడు వాడు పతనం ఆగిపోతాడు వాడు పచ్చనం కావడానికి నువ్వే కారణమవుతావు కదా నువ్వే ఇయ్యకపోతే లెక్కలు పెట్టేది బంద్ అవుతుండే కదా అవునా లేదా అందుకని ఆడ ఏమవసం ఉన్నదో నువ్వే తెచ్చి పెట్టు కదా నీకు ఎరికే కదా ఆడ అది నువ్వే తెచ్చి పెట్టు ఆయనకు పైసలు ఏబో ఆయనకు వస్త్రాలు అవసరమా అవసరం వస్త్రాన్ని తీసుకురా డబ్బులు ఇవ్వకు భోజనం అవసరం ఉన్నది వండుకొని తీసుకురా లేకపోతే వండు పెట్టాడు వచ్చి పైసలు ఇవ్వకు పైసలు ఇస్తే పతనం సన్యాసి పైసలు తీసుకోవద్దని నియమం కూడా ఉంది అందుకని సన్యాసికి అక్కర్లేదు ఆశ్రమాలు వగేర వగేర ఉన్నాయంటే సన్యాసి కూడా ఆశ్రమాలను నిర్వహించవద్దు అస్త్రం ఏం అవసరం సన్యాసికి ఆశ్రమాలు అయితే మరి ఇప్పుడు ఆశ్రమాలు అవసరం లేదంటే మరి విద్యార్థులకు ఇప్పుడు యాన చెట్టు కింద ఊటట్టునప్పుడు ఈ రోజుల్లో పూర్వకాలంలోనంటే యానో చెట్టు కింద ఊక్కునే తక్కువ చలి పెడుతుంది ఇవన్నీ ఉంటాయి మరి విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి ఆశ్రమం పెట్టుకోవడం మంచిదే కానీ దాని మీద అభిమానం పెట్టుకోవద్దు సన్యాసి గురు వాళ్ళకే అప్ప చెప్పి కట్టుకోని మీరు కట్టుకోండి మీరు అబ్బాయి నేను చెప్పి తను ఊకున్నాను చూడు నేను దానికి అనుకూలంగా వాలంటే అటువంటి వాతావరణం మీరు ఏర్పరచుకోని కాదన్న అసలు నాకు అక్కర్లేదు ఆ డబ్బులు తీసుకొచ్చి నాకు ఇచ్చి మారాజ్ గట్టు కట్టు స్ట్రాబెరీ అది ఆయన పెట్టేది లేదు కట్టుకుంటే కట్టుకోదు మాకేం అవసరం అభిమానం ఉండదు అందుకని డబ్బు సన్యాసికేం అవసరం లేదు ఆయన బాగోలేమున్నాయి వాటికి అవసరం అంటే మీరు చూసుకోండి ఆయనకేం కావాలి ఇంత ఇంత పొట్ట బట్ట కావాలి కదా అది మీరు చూసుకోవాలి ఆయన తోడి పెట్టుకోరు అంతేగాని డబ్బులు అతడికి ఇచ్చేది అయితే ధన సేవ చెయ్యాలి మరి ఎవరికి చేయాలి గృహస్థుడైన గురువుకు చేయాలి అయితే మరి సన్యాసి గురువుకు చేయొద్దా అంటే చెయ్యి ఎవరొద్దన్నారు కట్టు నువ్వు ఇటుకలు తీసుకురా నువ్వు ఇంత సిమెంట్ తీసుకురా నువ్వు ఇంత సలాయి తీసుకురా చేయి సన్యాసి గురువు కూడా డబ్బులు పెచ్చించు కానీ చేతికి ఇయ్యకు కట్టు నువ్వు అవసరం ఉంటే తీసుకొచ్చి ఇక కలర్ టీవీలు అవి ఇవి తీసుకొచ్చి పెట్టకు సన్యాసి దగ్గర ఇంకా ఈ మొబైల్ వచ్చే సన్యాసులు సగం పతనం అయిపోయారు ఇక టీవీలు పెడితే అంటే ఇంకేముంటది ఇక ఈ మొబైల్ వచ్చే ఇంకా చాలా మంది పతనం అవుతున్నారు సన్యాసులే అందుకని సన్యాసి గురువు గనుక ఉన్నట్లయితే ఆయనకి డబ్బులు ఇచ్చేది లేదు ఏమైనా ఉంటే ఆ శ్రమానికి ఖర్చు పెట్టు మీరే తీసుకొచ్చి విధంగా స్వయంగా శరీరంతో సేవ చేయాలి మరి ధనంతో సేవ చేయాలి మరి మాన్ అర్థాత్ సమ్మాన ద్వారా అంటే గురువు యొక్క మాన్ ఏదైతే దాని దాన్ని వృద్ధి చేయడానికి కృషి చేయి అంటాడు గురువు యొక్క ఏదైతే మాన్ అంటే ఆయన యొక్క ఆదరభావం గురుత్వం ఏదైతే ఉందో వృద్ధి చేయడానికి ప్రయత్నం చేయి అది గురువుకేం అవసరం లేదు నువ్వు వృద్ధి చేసినట్లయితే నలుగురికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మీ గురువు గురించి మంచి శ్రుత్రియుడు ఉన్నాడు బ్రహ్మనిష్ఠుడు ఉన్నాడు దయాలు ఉన్నాడు అటువంటి గురువు బోధిస్తూ బోధిస్తున్నప్పుడు మరి మంచిగా చక్కగా బోధిస్తాడు మంచి విషయాన్ని స్పష్టంగా విశ్లేషణ చేస్తాడు మనకు సంశయాలు లేకుండా మంచిగా బోధిస్తాడు అని నలుగురికి చెప్పు చెప్తే ఏమవుతుంది ఎవరన్నా గట్టిలే జిజ్ఞాస కలిగిన వాళ్ళు వాళ్ళు కూడా వచ్చే వింటారు వాళ్ళ కళ్యాణం కూడా అయిపోతుంది ఆ విధంగా తోడ్పడవు కానీ గురువుకి మాన సమ్మానం పెద్దగా చేసుకోవాలని ఏమో అపేక్ష ఉండదు ఈ రోజుల్లో ఉంటుంది నేను గొప్ప అని అనిపించుకోవాలి అలాకి ఇంతమంది వేల మంది శిష్యులు కావాలి అనేటి వాళ్ళు కూడా ఉండరు కానీ వాడు సద్గురువు కాదు గురువు అయితే ఉండొచ్చు కానీ సద్గురువు మాత్రం కాదు సద్గురువుకి ఏం అవసరం లేదు మాన సమ్మానం పెంచుకోవాలనే ఉండదు మాన అపమానయో స్థుల్యో స్థుల మిత్రాది పక్షులు అని చెప్పింది ఏకహేక ఆయనకు అవసరం లేదు కాకపోతే నువ్వు ఆయన గొప్పతనాన్ని బయట చెప్పు చెప్తే నలుగురికి ఉపయోగం ఎవరికైనా జిజ్ఞాస కలిగితే వాళ్ళు కూడా వచ్చి తరిస్తారు గురు గురువుకే ప్రతి సద్భావ ద్వారా గురువు నందు సద్భావాన్ని కలిగి ఉండు ఇది నీ సేవని పట్ల సద్భావాన్ని కలిగి ఉండు మాత్రం పెట్టుకోకు ఒకవేళ సద్భావం పెట్టే స్తోమత లేకపోతే పెట్టకు కానీ చెడుగా మాత్రం భావించకు అతని పట్ల చెడుగా భావించకు చెడుగా ప్రచారం చేయకు అంతగా అంత మాత్రం ఉన్నా కాని గురు అనుకో ఇట్లా ఒకటి స్వయంగా తాను శరీరం ద్వారా సేవ చేయడము రెండవది ధనము ద్వారా సేవ చేయడము మూడవది గురువు యొక్క గొప్పతనాన్ని బయట వృద్ధి చేయడము ఇంకొకటి గురువు పట్ల సద్భావన కలిగి ఉండడం ఇది కూడా సేవనే ఇట్లా నాలుగు రకాల సేవ ఉంది అని చెప్తున్నాడు ఈ విధంగా నాలుగు రకాల సేవ చేసి గురుదేవుణ్ణి సంతుష్టము చెయ్యాలి గురువు యొక్క కృపా కటాక్షములకు నువ్వు పాత్రుడు కావాలి ఆ విధంగా సేవ చేయడంలో నీ యొక్క కళ్యాణమే అవుతుంది ఆయనకు సేవ చేయాలి అనేటువంటి అపేక్ష ఉండదు నువ్వు సేవ చేయకుండా కానీ ఆయన నిత్య జీవితం అయితే ఆయనకు సేవ చేసిన ఒక లంగోట ఉంటుంది ఒక వస్త్రం ఉంటుంది ఒకటి భిక్షా పాత్ర ఉంటుంది ఆకలినప్పుడు భిక్షపాత్ర పట్టుకుంటాడు పోతాడు నాలుగేళ్ళు అడుపుకుంటాడు తింటాడు ఆ వస్త్రం ఉన్నదేమున్నది అట్లా పోయి ఇట్లా నీళ్ళు ఇంకేం సేవ చేస్తావు ఆయనకు ఆయనకేం ఉండదు కాకపోతే నీ కళ్యాణం కోసం నీ అంతకన్నా శుద్ధి కోసం నువ్వు చేసుకో అది సేవ చేయని మాత్రం అహంకారం పోదు అంతకన్నా శుద్ధి పడదు అందుకని తప్పకుండా సేవ చేయాలి పదే పదే స్వమేధ ఫలం ప్రాప్నోత్సంశయ హాత్మ నా చూడు గురుదేవుని యొక్క సేవా ఫలము ఎంత గొప్పదో వినండి పదే పదే అశ్వమేధస్య ఫలం పదే పదే అంటే పునఃపున అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యము గురుసేవలో ప్రాప్తమవుతుంది అంటాడు ఇంద్ర పదవి కావాలంటే వంద అశ్వమేధ యాగాలు చేయాలి చేస్తే ఇంద్ర పదవి దొరుకుతాయి ఒక పదవి అది ఎట్లా ప్రధానమంత్రి పదవి లాగా ఎప్పటికొకడే ఉండడు ఇంద్రుడు ఒకడే బ్రహ్మ ఉండడు ఒకటే విష్ణు ఉండడు మారతాడు అవి పదవులు దానికి యోగ్యత సంపాదించుకోవాలి అంటే ఇక వంద అశ్వం మీద చేయాలి చేస్తే ఇంద్ర పదవికి వాడు అయితే అవి పూర్తి కానీ ఇప్పుడు ఉన్న ఇంద్రుడు విఫలం చేస్తాడు వాడు ఎవడైనా తపస్సు చేసిండే అనుకో ఘోరమైన తపస్సు అబ్బో వాడు నా ఇంద్ర పదవిగా చూటి పెట్టాడు వాడు అని అనుకోని ఆ తపస్సు భంగం చేస్తాడు ఇట్లా చరిత్రల్లో పురాణాల్లో వింటాం కదా ఇక ఎంత కష్టమైనా కానీ ఎదుర్కొని అశ్వంమేధ యాగాలు చేసింది అనుకో వందా ఇక ఇప్పుడు రాజీనామా అయితే ఎన్ని అశ్వంమేధ యాగాలు చేసినా ఎంత పుణ్యం సంపాదించుకున్నా గురుసేవలో దొరికినంత పుణ్యం కంటే అది గుణమే తక్కువనే అల్పమే అందుకని గురుసేవ చాలా శ్రేష్టమైనటువంటిది ఏది అక్కర్లేదు ఇంతకు ముందు చెప్పిండు కదా ఏ పూజ ఏ జపము ఏ ఉపవాసాలు ఏవక్కర్లేదు గురుసేవ చేసుకుంటూ ఉంటే సరిపోతాయి అన్నీ అందులో నీకు లభిస్తాయి గంగాది తీర్థాల యొక్క స్నానంతో కూడా పని నీకు తీర్థయాత్రలతో పని లేదు కేవలం గురుసేవ చేసుకుంటూ ఆయన కృపకు పాత్రుడు ఆయన యొక్క ముఖార నుండి చక్కగా తత్తమ్మసారి మహావాక్యాల యొక్క శ్రవణ మరణ నిర్దేశం చేస్తే నీ కళ్యాణం అవుతాయి తిరుగుతామనుకో తీర్థయాత్రలు పోతే ఎవరు బోధిస్తాడు నీ ఇక్కడ నీ జ్ఞానం ఎవరు చెప్పాలి మరి ఎదురుగా ఉండగా గురువు ఆయన విడిచిపెట్టి ఎక్కడన్నా పోతే ఆ దాపర దర్శనంలో కొన్ని సత్తి ఏమని చెప్పింది ఆ చేతిలో ఉన్నటువంటి రత్నాన్ని వదిలేసి గాజు పెంకను వెతుకుతున్నాడు అంటా చేతిలో ఉన్న పాయసాన్ని వారేసుకొని మూ చేతులు గారే పాయసాన్ని నాకింది ఈ చేతులది ఉన్నది ఎక్కడ పోతుంది లే అనుకొని వాడు కారిపోవద్దని అది మొదలు అది నా కాలని ఆ అది నాకు వచ్చే అదంత ఉన్నది పోయింది వృద్ధి విష్టమత మూలముకి వినశతి వడ్డీ కాశపడితే అసలు కూడా గోవిందా అందుకని ఈ తీర్థయాత్రలు ఇవన్నీ బంధు ఎవరు గురు భక్తుడైనటువంటి వానికి చెప్తుంది ప్రాకృత పురుషులకు కాదు ప్రాకృత పురుషులు అగ్నిజంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు తీర్థాలు పోవాలి యాత్రలు చేయాలి అన్నీ చేయాలి ఎందుకంటే వాళ్ళకు సంవత్సరానికి ఒకసారి కూడా దేవుడు దయ్యం లేడు కనీసం ఒక రాయి అట్లా పోతే ముక్కి రాకపో అని చెప్పాలి అది వాళ్ళకు శోభిస్తుంది కానీ గురుభక్తుడు ఎవడైతే సాధకుడు ఉంటాడో వానికి తీర్థయాత్ర నిషేధము పోదు వాడు అధ్యయనం అభ్యాసం చేయి అభ్యాసం చేస్తేనే జ్ఞానం కలిగితే నూతా ధనుడు అయిపోతావు చక్కగా యోగ్గుడైనటువంటి స్వత్రీయ బ్రహ్మనిష్ట గురువు లభించిన తర్వాత కూడా మళ్ళీ వెనక్కి పోతే ఆ రూఢపతితుడైతాడు మీ దనుకపోయినాడు అందుకని ఎప్పుడైతే సద్గురు లభిస్తాడో అప్పుడు అన్ని బంధు బాహ్య వివరాలు అన్ని మొత్తం అభ్యాసం చేయి చింతన చేయి జ్ఞానాన్ని కొన్ని ముక్తాడో ఒక అంటే ఇంకా పరోయస్తు గురుదేవ మహాత్మనం కదా మహాత్ముల సేవ ఎవరైతే చేస్తారో వాళ్ళు ధనులు అంటారు అందుకని గురుదేవుని సేవలోనే తత్పరులమై ఉండాలి కేవలం గురు శుశ్రూషా తత్కృపాకారిణి ప్రియే సద్భక్తి సహిత చేత్సర్వకామ ఫలప్రద కేవలం గురుశుశ్రూష చేతనే సర్వకామ ఫలప్రద సకల కామనలన్నీ కూడా తీరిపోతాయి అన్ని ఫలవంతమైతాయి కేవల సేవలతో గురుశుశ్రూష చేత మాత్రమే గురు సేవ చేత మాత్రమే సకల కామనలు ఫలిస్తాయి అన్ని ఫలాలు ప్రాప్తమవుతాయి అంటాడు సద్భక్తి సహిత అంటాడు ఇప్పుడు కొంతమంది కూడా సేవ చేస్తారు కానీ భక్తి పూర్వకంగా భావయుక్తంగా చేయరు అందరు చేస్తున్నారు కదా మనం కూడా కొద్దిగా చేస్తామని అట్లా చేస్తారు అంటే భావయుక్తంగా చేయరు సేవ చేస్తాడు కానీ భావయుక్తంగా భక్తి చేయడు అటువంటి వాళ్ళకి ఫలం లేదంటాడు చేసేది అంటే అహంకారాన్ని విడిచిపెట్టి నేను తరిస్తాను అనేటువంటి విశ్వాసంతో చేయి ఈ గురుసేవ చేసినట్లయితే ఆయన కృపకు నేను పాత్రడని అయినట్లయితే నేను తప్పకుండా తరిస్తాను అనేటువంటి భావనతో చెయ్యి అంతేగాని ఏదో వంతుకు కాలాడిచ్చినట్టు అందరు చేస్తానారు కదా ఇక వాళ్ళ లోపల మనం చేయకపోతే ఎట్లా చేయకూడదు అందుకని సేవ ఎట్లా చేయాలంటే ప్రతి నిత్యము ఆయన సాన్నిధ్యంలో ఉండి నిరంతరము సేవ లోపలనే ఉండాలి అయితే ఎల్లప్పుడూ సేవ చేసుకుంటూనే ఉంటే మరి మేము మాకు ఆయన బోధించేది ఎప్పుడు మేము వినేది ఎప్పుడు మేము ధరించేది ఎప్పుడు అని అంటే నీ యోగ్యతగా ఎట్లా ఉండదో ఆయనకు తెలుసు ఒకవేళ నీకు వేదాంత శ్రవణం చేసే యోగ్యత లేదనుకో కేవలం సేవలోనే అతన్ని నియుక్తుని చేస్తాడు అంతే శ్రవణం కాడికి సత్సంగానికి కాడికి కూడా రానియాడు సేవ చేసుకుంటే ఏ వీడికనికొచ్చిన పో అంటాడు ఆ గోశాలకాడిపో ఆ ఆ వాటికి మేత వాటికి కొంచెం కడుగు శుభ్రంగా ఆ గోశారాన్ని శుభ్రపరచు చెట్లకు నీళ్ళు పోయి బయట బయటనే పని చెప్తాడు అంతా ఇదికి రానియాడు ఎందుకంటే వానికి అర్హత లేదు యోగ్యత లేదు ఇంకా అటువంటి విచారణ చేసే శక్తి రాలే వానికి అటువంటి వానికి వేదాంతం వినడానికి అధికారం లేదు అందుకని వానికి సేవ లోపలే నిమగ్గణం చేస్తాడు ఒకవేళ సేవ చేయగా చేయగా నీ లోపల అధికారం ప్రాప్తమైంది అని ఒకవేళ గురుదేవునికి విశ్వాసం కలిగినప్పుడు కూర్చుండబెట్టి చెప్తాడు అంతేగాని గాని ఎప్పుడు వినాలే నేను పోయి కూర్చుంటా అని అంటే కూర్చొనియ్యాడు శివ చేయబో అంటాడు నీ అర్హతను ఆయన చెప్తాడు ఓ ఆశ్రమ లోపల ఎంతోమంది ఉంటారు కానీ వేదాంతాన్ని బోధించేది కొద్దిమందికే ఒక్కరికో ఇద్దరికో అది లోపలి పోకుండా పెట్టుకొని చెప్తాడు పెద్ద పెద్ద ఆశ్రమాలలో చూస్తారు కదా ఎంతమంది ఉంటారు సేవకులు శివ చేస్తారు మంది ఉంటారు కానీ ఏ ఒక్కనికో ఇద్దరికో కూకొని పెట్టి లోపల చెప్తావు వేదాన్ని అంటే ఆ అధికారాన్ని చూసి ఎవరికి అధికారం ఉన్నదో అవన్నీ పిలుచుకొని చెప్తాడు ఎందుకంటే అనధికారులకు చెప్పొద్దు కదా అనాధికారులకు విద్య ఇవ్వకూడదు చీయంతే సర్వ పాపాని వర్ధంతే పుణ్యరాశయహ సిద్ధంతి సర్వకార్యాన్ని గురు శుశ్రూషయా ప్రియే హే ప్రియే ఓ పార్వతి అని అంటూ మహేశ్వరుడు చెప్తున్నాడు మహాదేవుడు ఏ పార్వతి సర్వ పాపాన్ని క్షీయంతే సకల పాపాలన్నీ కూడా నష్టమైపోతాయి దేని చేత గురు శుశ్రూష చేత గురు సేవ చేత సకల పాపాలన్నీ కూడా నష్టమైపోతాయి సకల పుణ్యకర్మల యొక్క ఫలము ఇతనికి ప్రాప్తమవుతాయి అశ్వమేధ యాగం ఉండొచ్చు సోమయాగం ఉండొచ్చు దర్శ పూర్ణమాస యాగం ఉండొచ్చు ఇంకా జప తప వ్రత తీర్థయాత్రలు ఇవైతే ఉన్నాయో అన్ని పుణ్యకర్మల యొక్క ఫలము సేవలోనే నీకు ప్రాప్తమైంది అతనికి ఉన్న పాపాలు ఈ జన్మలో చేసినవి కావచ్చు గత జన్మలో చేసినవి కావచ్చు సకల పాపాలని కూడా నష్టమైపోతాయి సర్వకార్యాన్ని సిద్ధంతి సకల కార్యాలు సిద్ధమవుతాయి సఫలమవుతాయి ఒక్క జ్ఞానమును సంపాదించుకుంటే ఇంకా నీకు ఏం కర్తవ్యం లేదు యస్త్వాత్మరతివ స ఆత్మతృప్త మానవ ఆత్మనేవచ సంతుష్ట సస్య కార్యం నా విద్యతే ఇంకా నీకు ఏ కార్యం చేసే అవసరం లేదు సకల కార్యాల యొక్క ఫలము ఇందులోనే దొరుకుతుంది నీకు ప్రపంచంలో ఎన్నెన్ని కార్యాలున్నాయో అన్ని కార్యాల ఫలము ఒక జ్ఞానాన్ని పొందితే సిద్ధిస్తాయి అన్నీ ఎందుకు జ్ఞానం కలిగిన తర్వాత ఇంకా నీకు ఏ పని చేసేదే లేదు జ్ఞానామృతమైన తృప్త్య పృతకృత్య యోగిన నైవాస్తి కించిత్ కర్తవ్యం జ్ఞానామృతం చేత కృతకృత్యుడైనటువంటి వానికి ఏ కర్తవ్యము లేదు ఇంకా వేరేం పనిచేసేది లేదు ఇక అస్థి చేత్ స నా తత్వ్ ఒకవేళ ఉన్నది కర్తవ్యం అంటాడా అతనికి జ్ఞానం కలగలేదు జ్ఞానం కలిగిన వానికి కర్తవ్యం అనపడది అన్నీ అయిపోయినా కృతం కృత్యం కాపనీయం వేదాంత పంచదశలో చెప్తుంది కర్తవ్యాలు ఎదురంగ వస్తాయి గట్లా వదులుకోవాలి అయితే అవి పరిపూర్ణంగా జ్ఞానం కలిగితేనే అవి వదులుకుంటాయి నువ్వు వదిలిపెట్టేది ఏం లేదు అవే వదులుకుంటాయి పాము కూసము అదే ఊసిపోతుంది పాము విడిచిపెట్టది ప్రయత్నపూర్వకంగా విడిచిపెడుతుంది అదే ఊసిపోతుంది పాము అది ఎప్పుడు ఊసిపోయింది కూడా తెలియద్దు దానికి అది ఎక్కడి నుంచి రంధ్రం నుంచి పోయింది అనుకో ఆ కూసం ఇక్కడ ఇవతలేముంటుంది అది వెళ్ళిపోతుంది అట్లా జ్ఞానం కలిగితే అటువంటి పరితృప్తి కలుగుతుంది ఏం కర్తవ్యం గోచరించదు ఇది చేయాలి అది చేయాలి ఈ ఆసనం కట్టాలి అది కట్టాలి ఇది కట్టాలి కట్టుకోరండి ఆయన కట్టుకుంటే కట్టుకోరు నాకేం ఒక్క లేదు కర్తవ్యం అంటూ ఉండదు సకల కార్యాలన్నీ సిద్ధిస్తాయి అంటాడు ఎందుకు జ్ఞానం అనేటువంటి కార్యాన్ని మనము ప్రాప్తం చేసుకున్నాం అనుకో సకలం సిద్ధించినట్లే అంతకంటే పెద్ద గొప్ప కార్యం నువ్వు చేసేది దేని ద్వారానైతే నీకు మోక్షమే సిద్ధిస్తుందో అటువంటిది సిద్ధించిన తర్వాత ఇంకా క్షుద్రమైన కార్యాలతో నీకు చెప్పాలి అందుకని గురుశుశ్రూషయ సర్వకార్యాన్ని సిద్ధంతే గురు శుశ్రూష చేత సకల కార్యాలు కూడా సిద్ధిస్తాయి యత్మహితం వస్తుతముపాచరేత్ గురుదేవార్చకోయస్థు తస్యపుణ్యం నగణ్యతే గురుదేవునికి ఏవేవి అవసరము అవి చేకూర్చాలి ఇంకా తనకు హితకారి అయినటువంటి తన యొక్క కళ్యాణ కారకమైనటువంటి ఏవేవి వస్తువులు ఉన్నాయో అంటే తనకు మోక్షం కలగాలంటే ఏం కావాలి జ్ఞానం కావాలి ఉన్నా జ్ఞానాదేవద్ది కాదు మరి జ్ఞానం కావాలంటే ఏం చేయాలి శ్రవణాదులు చేయాలి శ్రవణాదులు కలగాలంటే వివేకాదులు కావాలి అవి కలగలేదనంటే నిష్కామ కర్మ నిష్కామ ఉపాసన చేయాలి ఇవ్వ సాధకుడు చేయాల్సినవి గివి ఇవి చేస్తూ ఉండాలంటాడు తనకు హితంను కలిగించేటువంటి సాధనలు చేస్తూ ఉండాలి బాహ్యమైనటువంటి వ్యవహారాలు కాదు బాహ్య వ్యవహారాలతోనే ఏమైనా జ్ఞానం కలుగుతా బాబా ఆ సెలై చేస్తే కలుగుతా బట్టల వ్యాపారం చేస్తే కలుగుతా లేదా దంద కార్ఖానాడిపిస్తే జ్ఞానం కలుగుతుందా ఆ కోట్లు గడిస్తే జ్ఞానం కలుగుతుందా ఏం చేస్తారు అవి కూడా చచ్చి కోట్లు పైసలున్నాయి వానికి కూడా తెలియదు చచ్చి ఏం పట్టుకపోయాడు ఇవన్నీ ఏమి పనికిరావు నీకు పనికొచ్చేది సాధన ఏమున్న చూడు నిష్కామ కర్మ నిష్కామ ఉపాసన వివేకాది సాధనలు పట్టుబడి చేసుకోవడము గురుసేవ చేయడము శ్రవణాదులు చేయడం ఇది నువ్వు చేయాల్సినటువంటి కర్మలు నీకు హితకారి సాధనలు వీటిని చేస్తూ ఉండి ఎప్పటికీ శాస్త్రం ఏమో సాధనలు ఆ సాధన చేయాలంటే సాధన చేయడానికి ఈ సాధన ఉండాలి కదా శరీరం శరీరమైన సాధన ఉంటే ఆ సాధనలు చేస్తూ మరి శరీరం అనేది ఉండాలంటే దీనికి అన్నమే శరీరం అన్నం లేకపోతే సన్నమే అంతేనే లేదు మరి అన్నం కావాలన్నా వద్దా అయితే దానికి చెప్పింది ఉన్నది ఒకవేళ బ్రహ్మచారి శిష్యుడు కనుక ఉన్నట్లయితే భిక్షాటం చేసి తీసుకురావాలి వాణి వాణి కోసం గురువు కోసం ఇద్దరికి భిక్షాటన చేసి అన్నం తీసుకురావాలి ఒకవేళ గృహస్థులైన సాధకులు ఉన్నారనుకో శిష్యులు వాళ్ళు బయట మీ పని చేసుకోవాలి మీరు దిని ఉండి ఇట్లా ఉంటది ఇది వ్యవస్థ సరే గురుదేవార్చకు వస్తు ఈ ప్రకారంగా అన్ని విధాలుగా గురుదేవునికి ఎవరైతే సేవ చేస్తారో గురుదేవుని యొక్క చేస్తారో అటువంటి వాడు చాలా పుణ్యాత్ముడు అంటాడు ఎటువంటి పుణ్యాత్ముడు అంటే తస్య పుణ్యం నగణ్యతే అతని యొక్క పుణ్యము లెక్కబెట్టడానికి రాదంటాడు అంత గొప్ప పుణ్యాన్ని సంపాదించుకున్నవాడు అవుతాడు అని అంటాడు భక్త్యా విత్తానుసారేణ గురుముద్దిశ్కృతం అల్పే మహతి వాతుల్యం పుణ్యమాధ్య దరిద్రయోహో భక్తి పూర్వకంగా తన శక్తి అనుసారంగా శక్తికి మించిందైతే సేవ ఎవరు చేయరు కదా చేస్తారా వాళ్ళ సామర్థ్యం ఉన్నంత చేస్తాడు ఒక రాళ్ళు మోయరా అంటే మోస్తాడు ఇంత పెద్ద గుండు లేవట్టుకొని పోతాడే మనకి ఎంత సాధనైతే గంతనే లేవట్టుకొని పోతాడు కదా అట్లా శక్తి సేవ చేసుకోవాలి భక్తి అది కూడా గురువార్థమై ఉండాలి ఏ సేవ చేసినా ఏ పని చేసినా గురువర్థం ఉండాలి ఎంత గురం కూడా చెప్పాను గురువర్థం కర్మ కురియాదు నువ్వేదన్నా బయట వ్యవహారిక పని చేసినా కానీ అది గురువర్థమై ఉండాలి గురుదేవుని కోసమయ్యే ఉండాలి డబ్బు సంపాదించాలన్నా కానీ గురుదేవుని కోసమని సంపాదించు నా కాదంటాడు అక్కడ కూడా వ్యవస్థ చేసింది కదా మరి వచ్చిన పగారంతా గురువుకు ఇస్తే మరి మా ఇల్లు ఇళ్ళ ఆశ్రమానికి తీసుకుపోయి ఆశ్రమానికి పెట్టినామనుకో అనుకో ఇల్లు ఎట్లా కాడ వాళ్ళు వాళ్ళు ఊకుంటారు ఇంటికాడ ఏమయ్యో ఆ చేసినంత తీసుకుపోయి అడబెట్టి వస్తాను అయితే ఉన్నది కుటుంబాన్ని పోషించుకో సంపాదించిన దాంతో కానీ గురుదేవునికి సేవ చేయను అందరు కలిసి సంపాదించిన డబ్బు కూడా గురువు కోసమే సంపాదించినట్టు అవుతుంది అంటాడు ఈ విధంగా గురువుకు హితమైన ప్రకారంగా గురువును ఉద్దేశించి భక్తి చేత శ్రద్ధ చేత సేవ చేయాలి అదే సర్వోత్కృష్టమైనటువంటి సేవ అంటాడు ఆ గురు సేవ చేసినటువంటి వాడే ప్రపంచంలో ధనవంతు లోపలందరికంటే కూడా ధనవంతుడు ఎందుకంటే గురువు అనుగ్రహం ప్రాప్తమైందంటే వాడు మొత్తం టాటా బిర్ల కూడా గొప్పడు మరి గురువు అనుగ్రహం కలిగితే జ్ఞానానికి సాధనం మరి ఎవరు ధనవంతుడు చెప్పండి అందుకని గురుదేవుని యొక్క అనుగ్రహానికి పాత్ర అయినటువంటి లోకంలో ఉన్న ధనవంతులందరికంటే కూడా గొప్పవాడు అంటాడు గొప్ప ధనవంతుడు గొప్ప ఐశ్వర్యవంతుడు అంటాడు అయితే వ్యవహారిక రీత్యా ఒకనొకడు దరిద్రుడు ఉన్నాడు అనుకోండి దరిద్రుడై ఉండి కూడా గురుసేవ చేసినట్లయితే ధనవంతుల లోపలికి కూడా అందరికంటే కూడా వాడే ధనవంతుడు అంటాడు జేబు జేబులు ఒక పరిషత్తు కూడా లేదు అయినా కానీ ధనవంతుడే అంటాడు ఎందుకు గురుసేవ చేస్తున్నాడు గురు కృపకు పాత్రుడైనాడు అంటే ఇక్కడ గురుసేవ గురు భక్తి యొక్క శ్రేష్టతను వర్ణిస్తూ ఉన్నాడు అంటే ఇదేదో అతిశయోక్తి అని కాదు గొప్పగా చెప్పుకోవాలని చెప్పుకోవడం కాదు ఇది ప్రత్యక్ష ఫలం ఉన్నది విచారసాగర్లో మూడవ తరంగం చెప్తున్నా దృష్టఫలము అదృష్ట ఫలము రెండు దొరుకుతాయి గురుసేవ చేత అందుకని సేవ చాలా గొప్పది అంటాడు చాలా మహత్వపూర్ణమైంది అంటాడు సర్వస్వమపి గుర భక్తి వివర్జిత శిష్యో నఫలమాప్నోతి భక్తి రేవహి కారణం అయితే భక్తి లేకుండా ఒకనొకడు తన సర్వస్వాన్ని గురుదేవునికి అర్పణ చేసిండు అనుకో అయినా కానీ దానికి ఏం ఫలం లేదంటాడు భక్తి లేదు అని సర్వస్వాన్ని అర్పణ చేసిండు గురువుకు దాంతో ఏం ఫలం బొందడు అతడు అంటాడు ఏం ఏం ఉపయోగం ఇప్పుడు చాలా మంది ధనవంతులు ఏం చేస్తారంటే ఏదో కాలదంద చేస్తారు అది ఇతర శుద్ధి చేసుకోవాలని మహాత్ములకు ఇంత ఇస్తారు అయితే అదేం శుద్ధి పడదు వాడిని అంత ఎక్కడేమే శుద్ధిపడదు దానితోనేం ఉపయోగం లేదు వాడు ఎన్ని లక్షలు ఇవ్వనో ఎన్ని భక్తితోనే నువ్వు శ్రద్ధాభక్తితో అది శ్రేష్టం అంతే కదా ప్రేమతో ఇచ్చింది ముఖ్యము అంతేగాని ఆ ప్రేమ లేకుండా నువ్వు ఎంత చేసినాయే ఇప్పుడు ఇంట్లో ఇల్లాలు ఉంటుంది ఆమె మంచిగా గార్యలు బూరెలు పంచపక్క పరమాణాలు చేసింది పంచంలో పెట్టింది అది పల్లెంలో పెట్టింది భర్త వచ్చి కూకున్నాడు మింగు అంటది తినాని కూడా అనేది ఇక మింగు అంటే మంచిగా పెట్టింది మరి శ్రద్ధతోనే పెడితే బాగుంటది కదా శ్రద్ధ లేదు ప్రేమ లేదు ఆ మింగు ఇకంటే అది ఏమి ఉపయోగం ఉన్నది చెప్పు కలియో గంజో ప్రేమతోనే దగ్గర పట్టి ఆ అయ్యా గొంతు వేయండి అని అది ఎట్లా ఉంటుంది ఇంకా ప్రేమ ముఖ్యం గురువు సర్వస్వము భక్తివర్జిత దద్యాత్ భక్తి వర్జితుడయి భక్తి లేనివాడయ్యి అంత అర్పణ చేసినాడు కానీ ఏం లాభం అంటాడు ఏం ఉపయోగం లేదు శిష్యో నా ఫలమాపతి అటువంటి శిష్యుడు ఫలాన్ని పొందడు ఎంత సమర్పిస్తే మాత్రం లాభం భక్తి లేనిది అందుకని భక్తి రేవహి కారణం కానీ భక్తియే చాలా శ్రేష్టమైంది అదే మోక్షానికి కారణమవుతుంది అని అన్నాడు సరే డెబ్భై శ్లోకాల వరకు తెలుసుకున్నాం మిగతా విషయం చతుర్దశి నాడు తెలుసుకుందాం హరి ఓం తచ్చ సహనా సహనోజనకు సహ వీరం కరవహే తేజస్ వహే సమస్వహే ఓం శాంతి శాంతి శాంతి